వెరీ వెరీ రాంగ్ రాంగ్ అంటే ఈ కాంటెక్స్ట్లో రాంగ్ అనన్యచేత అనే కాంటెక్స్ట్లో అది సరికాదు ఎనీవే కాబట్టి అహమ్ముని బలపరిచేటువంటి కామనలను విడిచిపెట్టేసి తర్వాత అహమ్మును కూడా విలీనం చేసేసి అద్వయంగా ఇంటిగ్రేటెడ్గా ఫ్రాగ్మెంటేషన్ లేనటువంటి ధ్యానాన్ని చేయాలి ఆ విధంగా ఈశ్వరుణ్ణి స్మరించాలి అనన్యచేత సతం వ్యోమాం స్మరతి నిత్యశ ఇంకొక అర్థం ఉంది ఇది దార్శనికమైన అర్థం ఇప్పుడు చూడండి మీరు జ్ఞానము జ్ఞానము అంటే కాగ్నిషన్ ఘటాన్ని చూశారనుకోండి ఘటాన్ని చూస్తే ఏ జ్ఞానం కలుగుతుంది ఘట జ్ఞానం కలుగుతుంది ఎవండి ఘట జ్ఞానం ఎక్కడుంది లోపల ఉంది ఘటం ఎక్కడుంది బయట ఉంది అలాగనుకుంటారు కదా అలా తీసుకోండి ప్రస్తుతానికి అంతే కదా ఇది రేడియో రేడియోని చూశాను రేడియో జ్ఞానం ఎక్కడుంది లోపల ఉంది రేడియో ఎక్కడుంది బయట ఉంది ఏమండే కొడుకు స్మరించి పుత్రుని స్మరించారు అనుకోండి పుత్రుడు ఎక్కడున్నాడు ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో అమెరికాలోనో ఎక్కడో ఉన్నాడు ఏమండే పుత్రుని యొక్క స్మరణ అంటే జ్ఞానమే కదా కాగ్నిషన్ స్మరణ అది ఎక్కడుంది ఎక్కడుంది కాబట్టి లోకంలో జ్ఞానము లోపల ఉంటుంది జ్ఞేయము బయట ఉంటుంది జ్ఞానం వేరు జ్ఞేయం వేరు ఏమండి జ్ఞేయము జడము రేడియో జ్ఞేయం జడము జ్ఞానము చేతనం స్వయం ప్రకాశ చేతనం ఈ విధంగా లోకంలో ఉండే సంకల్పాలన్నింటిలో అన్యచేత అన్య జ్ఞేయము అన్యము జ్ఞానము అన్యము ఇది వేరు అది వేరు ఇది లోకంలో ఉండేటువంటి కాగ్నిషన్స్ స్మరణలన్నీ అలాగే ఉంటాయి సో మీరు ధనాన్ని స్మరించారనుకోండి ధనము అన్యము నేను అదే జ్ఞానము జ్ఞానము అన్యము అలా కాకుండా ఒక స్మరణ ఉన్నది ఒక జ్ఞానము గలదు అది ఎటువంటి జ్ఞానం అంటే ఆ జ్ఞానమే జ్ఞేయము జ్ఞేయమే జ్ఞానము అయిన జ్ఞానము ఒకటి ఉన్నది గీతలో పదమూడో అధ్యాయంలో శ్రీకృష్ణుడు మాట చెప్పాడు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వ విష్ఠితం ప్రతి ప్రాణి హృదయంలో ప్రతి మానవుని అని ప్రతి మానవుని హృదయంలో ఉంది ఏమిటి జ్ఞానము ఎటువంటి జ్ఞానము జ్ఞేయమైన జ్ఞానం జ్ఞేయము కంటే భిన్నము కాని జ్ఞానము మీకు లోకంలో ఎన్ని పదార్థాలన్నైతే ఉన్నాయో అవన్నింటికి సంబంధించిన జ్ఞానము ఆ జ్ఞేయముల కంటే భిన్నంగానే ఉంటుంది ఫ్రాగ్మెంటెడ్గానే ఉంటుంది కానీ ఒక్క ఈశ్వరుడు మటుకు ఆ లోపల ఉండే జ్ఞానము చైతన్యం ఏదైతే కలదో ఆ చైతన్యం కంటే భిన్నంగా ఉండడు కాబట్టి ఈశ్వరుడు హృదయంలో సకల మానవుల హృదయంలో జ్ఞానరూపంగా ఉన్నాడు ఈశ్వరుణ్ణి మీరు తెలుసుకోవాలి అంటే ఘటాన్ని తెలుసుకోవాలి అన్నట్టు కాదు ఘటాన్ని తెలుసుకున్నప్పుడు ఘటం మీ భిన్నంగా ఉంటుంది మీరు ఘటం కంటే భిన్నంగా ఉంటారు ఘటము జడము మీరు చేతనుడు కానీ ఈశ్వరుణ్ణి తెలుసుకున్నప్పుడు ఈశ్వరుడు మీ స్వరూపం కంటే ఆత్మ కంటే భిన్నంగా ఉండడు జ్ఞేయుడే జ్ఞానమైపోతాడు జ్ఞానమే జ్ఞేయమైపోతుంది రెండింటి యొక్క అభేదమే అదే ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము ఇది దార్శనికమైనటువంటి స్థితి అనన్య చేతా ఏ చేతస్సులో ఏ చైతన్యంలో జ్ఞానజ్ఞేయముల విభాగము లేదు అట్టి చైతన్యము అంటే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా ధ్యానము చేయుట అనన్య చేతా అనన్యచేత యో వ్యోమాం స్మరతి నిత్యశ సో అలాగ ఎవడైతే స్మరిస్తాడో తస్య అహం సులభ వానికి నేను చాలా తేలికగా లభిస్తాను అంటే ఆత్మరూపుడుగా ఉంటాడండి ఈశ్వరుడు హృదయంలో ఆత్మచైతన్యస్వరూపుడుగా ఉంటాడు మీరు కళ్ళుమూసుకుని రాముడిని స్మరించారనుకోండి ఆ రాముడే ఉన్నాడు సో అద్వైతంగా ఇంక నేను లేను రాముడే ఉన్నాడు రాముని యొక్క నామమే ఉన్నది నామానికి నామికే అభేదం ఇక్కడ రాముడే ఉన్నాడు ఇంకేమీ లేదు అంతే అది ఈశ్వరుని యొక్క దర్శించే పద్ధతి ఆ విధంగా ఈశ్వరుణ్ణి మనం దర్శించాలి చాలా తేలిక తస్యాహం సులభ పార్థ భాగవతంలో ప్రథమ స్కంధంలో ఒక ప్రతిపాదన ఉన్నది అదేమిటంటే సద్యోహృవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభిస్తత్క్షణ అని చాలా ఇంట్రెస్టింగ్ వెర్స్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని కూర్చుని ఏదైనా ఒక దాన్ని స్మరించాననుకోండి లైక్ వాట్ లెటర్స్ కోక్ కోక్ తెలుసు కదా కోక్ బాటిల్ కోక్ బాటిల్ని స్మరించాను అనుకోండి స్మరిస్తే నాకు కోక్ బాటిల్కి మధ్యలో డిస్టెన్స్ ఉంది దూరం అక్కడ ఎక్కడో ఉంటుంది ఆ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ షాప్ ఏదైనా చూసుకుని ఆ షాపు వాడికి ఒక పది రూపాయలు పదిహేను ఇస్తే వాడు కోక్ బాటిల్ ఇస్తాడు అప్పుడు మీరు స్మరించింది మీకు దొరుకుతుంది అంత దూరంలో ఉంటుంది ఏమండే స్మ కోక్ కోక్ కోక్ అని స్మరిస్తే ఏమైనట్టు ఏమీ కాలేదు ఎందుకంటే మీరు స్మరించిది మీకంటే దూరంగా ఉంది కదా అలా కాకుండా రామ రామ అని స్మరించారనుకోండి ఏమీ దూరం లేదు సద్యో హృద్ మీరు కనుక స్మరించినట్లయితే ఆ క్షణంలోనే స్మరించిన క్షణంలోనే హృదయమునందు కట్టివేయబడును రాముడు కాబట్టి షాప్లో ఉన్న కోక్కుని పట్టుకోవడం కంటే కూడా హృదయంలో రాముణ్ణి పట్టి నిలబెట్టటము తేలిక దేశ వ్యవధానం లేదు కాలవ్యవధానం లేదు ఈ సంసారంలో ఏ వస్తువు కావాలన్నా దేశ వ్యవధానం ఉంటుంది కాలవ్యవధానం ఉంటుంది మనస్సు ఆ రకమైన సంస్కారానికి అలవాటుపడి ఉంటుంది మనకి ఏది కావాలన్నా ఎక్కడో దూరంగా ఉంటుంది ఎప్పుడో కాలాంతరముందు లభిస్తుంది అనే సంస్కారానికి మనం అలవాటు కూడా ఉంటాం ఆ సంస్కారానికి అలవాటు కూడా ఉంటాం ఇప్పుడు ఆకలి వేస్తుంది అన్నారనుకోండి సపోజ్ ఆకలి వేస్తుందంటే ఏమిటండి అప్పుడే ఆకలి టైం ఎంత చూసుకున్నారా టైం ఎంత అయిందో ఓకే ఇంకో గంట తర్వాత ఆలోచిద్దామంటారు ఇంట్లో వాళ్ళు కాబట్టి ఆహారం కావాలన్నా కాల వ్యవధానం దేశ వ్యవధానం ఏదైనా వస్తువు కావాలంటే కాలం వ్యవధానం దేశ వ్యవధానం రెండు ఉంటాయి స్వర్గం కావాలనుకోండి కర్మ పూర్తి చేసేసి అగ్నిష్టోమయాగం పూర్తి చేసి అలా కూర్చుని ఉండాలి వెంటనే మేడెక్కితే విమానం రాదు అగ్నిష్టోమగం పూర్తి చేసి ఉండాలి అంతే అలా పడి ఉండాలి పడుంటే దేహత్యాగం అయిన తర్వాత విమానం వస్తుంది అప్పుడు స్వర్గం లభిస్తుంది కాబట్టి ఏ వస్తువు కావాలన్నా ఇహం కాని పరం కాని దేశ వ్యవధానము కాలవ్యవధానము ఉండి తీరుతుంది ఆ మాత్రం సపరేషన్ తప్పదు కానీ ఈశ్వరుడు కావాలంటే మటుకు దేశ వ్యవధానం లేదు కాలవ్యవధానం లేదు ఎందుకంటే ఈశ్వరుడు అంతరతమైన ఆత్మచైతన్యస్వరూపుడుగా హృదయంలో సచ్చిదానందరూపుడై నిలిచి ఉన్నాడు గనుక అయితే ఈ ఈశ్వరుడు చాలా దుర్లభుడు చాలా దుర్లభుడు దొరకనే దొరకడు ఎవడికి ఎవడైతే నిరంతరం సంసారాన్నే స్మరిస్తూ ఉంటాడో వాడికి ఈశ్వరుడు చాలా దుర్లభుడు ఎంత దుర్లభుడు అంటే తిరుపతి ఏడు కొండలు వెళ్ళినా దొరకడు శబరిమల కొండలు వెళ్ళినా దొరకడు అగ్నిష్టోమం చేసి కొంతకాలం ఉండి బతికి మరణించి విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళినా దొరకడు అమెరికా వెళ్ళినా దొరకడు ఎక్కడికి వెళ్ళినా దొరకడు ఆఖరికి వైకుంఠం వెళ్ళినా కూడా జే విజయలు గేటు దగ్గర అడ్డేస్తారు దొరకడు కానీ ఎవడైతే ఆత్మరూపంగా అనన్యచేత ఆహ ఈశ్వరుణ్ణి స్మరిస్తాడో వాడికి ఓహ్ మెలగాయా భగవాన్ మెలగాయా అనేటువంటి ఆ అనుభూతి చాలా సులభంగా ఇప్పుడు మీకు ఈశ్వరుడు కావాలి అంటే మానసరోవరం వెళ్ళాలని చెప్పామనుకోండి మన సరోవరం వెళ్ళాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే మెడికల్ సర్టిఫికెట్ తీసుకురామంటారు మెడికల్ సర్టిఫికెట్ అంటే మీకు అలవాటు అయినట్టుగా అలా కుదరదు యథార్థంగానే మీరు మెడికల్గా ఫిట్ అయినప్పుడే సర్టిఫికెట్ ఇచ్చారనుకోండి అప్పుడు వాళ్ళు ఇవ్వరు సర్టిఫికెట్ హార్ట్ మరోటి మరోటి టెస్ట్ చేసి అక్కడ ఆక్సిజన్ ఉండదు మీకు దొరకదది మీరు వెళ్ళద్దని రిజెక్ట్ చేసి పాలిస్తారు మీకు వెళ్ళడమే కుదరదు ఒకవేళ వెళ్ళినా చాలా కష్టపడాలి వెరేజ్ దుర్లభం కష్టం వెరాజ్ హృదయంలో ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు అబ్బా అంత తేలికదే కానీ మీరు ఒకట్లేదు అనిపిస్తుంది సులభ దేవుడు సులభుడా దుర్లభుడా అంటే అది వాడిని బట్టి ఉంటుంది ఇప్పుడు శరీర ఆరోగ్యం సులభమా దుర్లభమా ఇట్ ఆల్ డిపెండ్స్ కొంతమంది ఓవర్ ఈటింగ్కి అలవాటు పడి ఉంటారు అధికంగా ఆహారాన్ని స్వీకరించడం శారీరక శ్రమ ఏదీ చేయకపోవడం అలా సోఫాలో కూర్చుని ఉండడం ఓ పని మనిషిని పెట్టడం సోఫాలో కూర్చుని ఉండడం అదిగో ఆ కంచం తీసి అక్కడ వేసి కడిగాయి ఇగో ఈ చీపులు తీసుకుని తుడిచేయి అని సోఫాలో కూర్చుని చెప్తూ ఉండడం సోఫాలో కూర్చుని చెప్తూ ఉంటే అనారోగ్యం వచ్చేదండి రోగం వచ్చేస్తుంది శరీరం కాబట్టి దానికి అలవాటు పడ్డవాడికి అయా రోజు కొంత శ్రమ చేయ కొంత శారీరక శ్రమ చేయవయా అంటే చాలా కష్టం అనిపిస్తుంది ఆరోగ్యం చాలా దుర్లభం అనిపిస్తుంది అలా కాకుండా రోజు చక్కగా ఎక్సర్సైజ్ చేసి పరిమితంగా ఆహారాన్ని మితమైన ఆహారాన్ని తీసుకుంటూ న్యూట్రిషస్ ఫుడ్ సెలెక్టెడ్గా ఆహారాన్ని మంచి క్వాలిటీ ఫుడ్ని సెలెక్ట్ చేసుకుని తీసుకుంటే అది ఖరీదు కూడా ఏం కాదు మన రుచులే ఖరీదు ఎక్కువ పుష్టికరమైన ఆహారానికి ఖరీదు ఉండదు సో సరిగ్గా అర్థం చేసుకుని తీసుకుంటే ఆరోగ్యం అంత సులభమే కానీ మరొకట్లేదు ఏదైనా అంతేనండదు చదువు సులభమా దుర్లభమా శ్రద్ధ గలవాడికి అంత తేలిక తప్ప ఇంకొకటి లేదు శ్రద్ధ లేనివాడికి అంత దుర్లభం అదే కానీ మరొకట్లేదు మ్యాథమెటిక్స్ ఈజీయా డిఫికల్టా సో ఈజీగా డిఫికల్ట్ అన్నాను అడిగారు మీరు మ్యాథమెటిక్స్ తీసుకుంటారా సివిక్స్ తీసుకుంటారా అని అడిగారు అంటే నేను ఆ సివిక్స్ నా అవలకాదు బాబోయ్ నేను నాకు మతిపోతున్న సివిక్స్ లేకపోతే పాలిటిక్స్ను మ్యాథమెటిక్సే నాకు సుఖం అని నేను అన్నా అంటే యాటిట్యూడ్ ఉండాలి యాటిట్యూడ్ ఉండాలి మరొకడు ఉంటాడు మ్యాథమెటిక్స్ ఆల్ జేబురా గాబరా అంటాడు కోహ్ వాడు వద్దు ఉండాలి కాబట్టి ధ్యానము శాస్త్రాన్ని శ్రవణం చేయటం మననం చేయటం ధ్యానము మెడిటేషన్ చేయటం ఆ రకమైన ఆ ప్రవృత్తి ఆ యాటిట్యూడ్ కనుక మీరు డెవలప్ చేసినట్లయితే ఆభిముఖ్యం ఆభిముఖ్యము అంటారు ఆ అభిముఖ లక్షణం మీరు డెవలప్ చేసినట్లయితే ఈశ్వరుణ్ణి హృదయంలో ఆత్మరూపంగా సాక్షాత్కరించుకోవడం అంత సులభం అదే మీరు యాటిట్యూడ్ లేకుండా ఈశ్వరుడి కోసం అన్వేషణ మొదలుపెట్టి ఈ పూర్వం ఈశ్వరుణ్ణి అన్వేషించేవారు ఎలా అన్వేషించేవారు దక్షిణ కాశీ అనేవారు కాశీ అంటే కాశీకి వెళ్ళాడంటే ఇంకా మళ్ళీ నమ్మకం లేదు వస్తాడని నమ్మకం లేదు కాశీకి వెళ్ళాడంటే ఇంకా వెళ్ళాడు అంతే వచ్చే సందర్భం అలా ఉండేది పూర్వం ఆరు మాసాలు కాశీ యాత్ర అందుకోసం ఎవడో ఒకరు తెలివైన వాళ్ళు ఏమన్నారంటే దక్షిణ కాశీ అండి అన్నారు అక్కడ ఉన్న దేవాలయాన్ని అంటే ఇంకా మనం కాశీ వెళ్ళక్కర్లేదు ఇంకా ఇప్పుడు ప్రయాణ సాధనాలు ఇంప్రూవ్ అయ్యాయి రై సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఆ పెట్టులో పడుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కాశీలో తిరగచ్చు కాబట్టి ఇప్పుడు కాశీకి వెళ్ళడంలో పెద్ద మజా లేదు ఇంకా ఇప్పుడు బదరి బదరికి వెళ్ళాలి బదరీ కూడా రోడ్డు వచ్చేసింది బదరీ దాకా రోడ్ రైల్వే బస్సులో వెళ్ళిపోవచ్చు కాబట్టి బదరీలో కూడా ఇంకా శోభల ఇప్పుడు మాన సరోవరం మానస సరోవరానికి కూడా కఠమండూ దాకా విమానాల్లో వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళిపోవచ్చు ఇంక ఇప్పుడు మేరు పర్వతమే అంట ఆర్కిటిక్ దగ్గర ఉంది అక్కడికి ఏమన్నా మనం నెక్స్ట్ ప్రయాణం మొదలెట్టాలి ఈ రకంగా దేవుడిని వెతకడం అనేది ఆ డైరెక్షన్లో వెతికి కొల్తే దుర్లభుడైపోతూ ఉంటాడు మీరు వెతికి కొలది దూరం అయిపోతూ ఉంటాడు మీరు ఎంత గట్టిగా వెతుకుతూ ఉంటే అంత దూరం అయిపోతాడు మరి ద్వైతం అంటే అలాగే ఉంటుంది ద్వైతం అంటే ఏమిటో ఆకర్షణీయంగా ఉంటుంది అగో ఇలా ఇది ఆకర్షణీయ ద్వైతంలో దేవుణ్ణి పొందే ప్రసక్తే లేదు ఎందుకంటే మృగతృష్ణ కాబట్టి మీరు దేవుణ్ణి పొందాలి అంటే అద్వైతంలోనే సంభవం అవుతుంది అద్వైత రూపంగానే దేవుణ్ణి మీరు పొందుతారు ఏది పొందినా అంతే అద్వైతమే ఇప్పుడు లడ్డూ ఉంది లడ్డూను పొందవలేను పొందడం అంటే ఆ లడ్డూ ఉన్న చోట లడ్డూ ఉండి మీరున్న చోట మీరుంటే ఏం పొందినట్టు చేతిలోకి తీసుకుంటే పొందినట్టా కాదు చేతిలోకి తీసుకుంటే మాత్రం పొందినట్టేలా మరి ఎప్పుడు పొందినట్టు ఆ లడ్డూకి మీకు ఉండే భేదము తొలగిపోయినప్పుడే పొందినట్టు దాన్ని నోట్లో వేసుకుని నోట్లో వేసుకుని అలా పెట్టుకుంటే కూడా పొందినట్టు కాదు నోట్లో వేసుకుని నవ్విలేసి దాన్ని స్వా స్వాయత్తం తనలో విలీనం చేసేసుకోవాలి లేదా రివర్స్ లడ్డూ నవ్విలేస్తూ ఆ రుచిలో వీడు నిమగ్నం అయిపోవాలి అప్పుడు పొందినట్టు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా మనం పొందాలి అదే పొందే సరైన ఉపాయము అని మీరు తెలుసుకుని ఆ దిశలో అడుగులు వేస్తే అంత తేలికదే కానీ మరొకట్లేదు సస్యాహం సులభ పార్థ మీరేం కర్మలు చేయాలా తీర్థయాత్రలు చేయాలా దానాలు ధర్మాలు జపాలు తపస్సులు ఏం చేయాలి ఏమి చేయక్కర్లా సంసారాన్ని స్మరించడం తగ్గించి మన కర్తవ్యాలు మటుకు చేసుకుంటూ శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం చేసుకుంటూ ధ్యానం గట్టిగా దిట్టంగా ధ్యానం చేస్తూ ఆ ఏకాంతంలో అలా జీవిస్తో ప్రేమతో నలుగురితోటి ప్రేమతో ఉంటూ మనం ఉన్నట్లయితే మన హృదయంలో ఈశ్వరుడు అతి సరళంగా మనకి లభిస్తాడు అయితే నిత్యయుక్త్యోగిన మీరు యోగి అవ్వాలి యోగి కావాలి తస్మాత్ యోగి భవార్జున యోగి కావాలి అంటే అదేదో పురుషుడు స్త్రీ సంబంధమేం కాదు పురుషుడు స్త్రీ సంబంధం కాదు యోగాసనాలంటే అది వేరు మళ్ళా యోగాసనాలు పురుషులకు వేరుంటాయి స్త్రీలకు వేరుంటాయి బయాలజీని బట్టి డిఫరెంట్గా ఉంటుంది ఆత్మస్వరూపంగా ఈశ్వరుణ్ణి పొందాలి అనుకున్నవాడు యోగి అయితే ఎటువంటి యోగి నిత్యయుక్త యోగిన నిజానికి ఇది యోగికి డెఫినేషన్గా చెప్పారు యహ యోగి సహా నిత్యయుక్త య నిత్యయుక్త సహా యోగి యోగి ఎవడండి అంటే నిత్యము యుక్తంగా ఉండివడే యోగి నిత్యము యుక్తము అంటే యుక్తాహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్తస్వప్నావబోధ యోగోవతి దుఃఖ మీ ఆహారం విహారం సకల చేష్టలు సో నిద్ర తెలివి ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఉండాలి ఫ్రాగ్మెంటెడ్గా ఉండకూడదు ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా ఉండాలి ఇంటిగ్రేటెడ్ ఎలాగంటే ఇప్పుడు మంచి విద్యార్థి ఉన్నాడు అనుకోండి మంచి విద్యార్థి అంటే ఎలా ఉంటాడు వాడు నిద్రపోయే టైము తెలివిగా ఉండే టైము ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి తర్వాత వాడి పుస్తకాలు వాడి పుస్తకాల బ్యాగ్ వాడి డ్రస్సులు వాడి భోజనం వాడి ఆహారం వాడి విహారం అన్నీ ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి కుదింపుగా ఉంటాయి పోచాయింపుగా ఉంటాయి అంటే ఆ ఫోకస్డ్గా ఉంటాయి చెడ్డ సరైన చదువు శ్రద్ధ లేనివాడు ఉన్నాడు అనుకోండి వాడు క్లాస్కి టైం అయిపోతుంది పుస్తకం నోట్స్ బుక్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ ఉంటాడు అరే స్కూల్ బస్సు వచ్చేసిందిరా కథలరా ఇంట్లోంచి అంటే నాకు మరి నా మ్యాథమెటిక్స్ పుస్తకం కనపడలేదు మాస్టర్ తీసుకురాకపోతే కొడతాడు అంటాడు వెతుకుతూ ఉంటాడు ఎక్కడ పెట్టేవరా అంటే ఏమో నిన్న రాత్రి ఎక్కడో పెట్టానంటాడు వాడు వాడు ఏం విద్యార్థి అలా ఉండకూడదు ఇంటిగ్రేటెడ్గా ఫోకస్డ్గా ఉండాలి ప్రతి చిన్న చేష్ట ప్రతి చిన్న అడుగు ప్రతి చిన్న పలుకు అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఫోకస్డ్ టువార్డ్స్ దట్ గోల్ ఉండాలి అలా ఎంతకాలం ఉండాలి నిత్యం అలా ఉండాలి నిత్యయుక్త్యోగిన ఆహారంలో నియమం ఎప్పుడు శనివారం రాత్రి ఆహార నియమం శనివారం రాత్రి ఆహార నియమం ఏమిటండి రోజూ ఉండాలి శనివారం రాత్రి మేము ఫలహారం చేస్తాం వాట్ యూ బై దాట్ అంటే శనివారం రాత్రి నేను తక్కువ ఆహారం తిన్నాను కాబట్టి దేవుడు ఖుష్ అయిపోయి మీకు కోరికలు వర్షించి చేయాలన్నా వాట్ ఈస్ ది ఐడియా ఆఫ్ దాట్ శనివారం రాత్రి ఆహార నియమం ఏమిటి శనివారం మధ్యాహ్నం అక్కర్లేదా ఆదివారం మధ్యాహ్నం అక్కర్లేదా నిత్యయుక్త యోగిన మా మిత్రుడు కూడా నేను శనివారం ఆహార నియమం పాటిస్తాను మిగతా రోజులు ఆరు రోజులు నా ఇష్టం నేను నిన్న శనివారం మాత్రం ఎందుక వాడీస్ స్పెషల్ అబౌంటే శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఏమిటి వాట్ యూ మీన్ బై దాట్ వెంకటేశ్వర స్వామి నాకు తెలుసున్నంతలో నిత్యయుక్తుడు ఇలాంటి అతి తెలుగు వేషాలు వేస్తే యోగం సిద్ధించదు నిత్యయుక్త యోగిన ప్రాథమికం ప్రాథమికంగా అంటే మరీ సంసారంలో కుట్టుకుపోకుండా అప్పుడు వారానికి రోజైనా కొంచెం దేవుడు దయ్యం ఉంటాడేమో అని అలా చెప్తారు అంతేగాని శనివారం వెంకటేశ్వర స్వామి మంగళవారం హనుమంతుడు గురువారం సాయిబాబా మిగతావారాలు మావి క్యా బాత్ హే ఇట్స్ నాట్ లైక్ దాట్ ప్రతి ప్రతిరోజు ప్రతి గంట నిత్యయుక్త యోగిన మీరు అలా బిగుసిపోయాల్సిందేమీ లేదు బీసిపోయేది ఏం లేదు సరళంగా సాఫీగా సాగి మాటే చెప్తున్నాను నేను సో నిత్య నిత్యము ధ్యానంలో ఉండాలి భాష్యకారులు ఏమన్నారో చూద్దాము అనన్యేతీ అనన్యచేత నాణ్య విషయే చేతోయస్ సోయం అనన్యచేత కొత్త చెప్పేసిందే ఇతర విషయములలో మనస్సు ఫోకస్ పెట్టుకోనివాడు యోగి సతం సర్వదా అంటే అన్ని కాలముల ఎందు అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం పనులన్నీ మానేసుకుని నల్ల బిగుసి ఉపయోగ కూర్చోమని మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూనే ఈశ్వరుణ్ణి స్మరించటము యో పరమేశ్వరం స్మరతి నిత్యశ ఇక్కడ రెండు విశేషణాలు నిత్యశ సతతం నిత్యము స్మరించాలి సతతము స్మరించాలి ఆ విశేషం ఏమిటి రెండింటికి తేడా ఏమిటో చెప్తున్నారు సతతమితి నైరంతర్యముచ్యతే నిత్యశ ఇది దీర్ఘకాలత్వముచ్యతే విడిచిపెట్టకుండగా చాలా కాలం స్మరించాలి ఒక ఆయన యోగాసనాలు నేర్చుకున్నారు ఈ యోగాసనాలు ఎన్ని ఎన్నేళ్ళు చే ఎంతకాలం చేయాలి అని అడిగారు చూడు నువ్వు విడిచిపెట్టకుండా చాలా కాలం చేయాలి అంటే ఎలా చేయాలన్నమాట ప్రతిరోజు చేయాలి చేసేప్పుడు ప్రతిరోజు చేయాలి ఎంతకాలం చేయాలి ప్రతిరోజును చాలా కాలం చేయాలి ఓకే ప్రతిరోజు ఎలా చేయాలి నిరంతరంగా చేయాలి అంటే ఇప్పుడు నాలుగు ఆసనాలు ఉన్నాయనుకోండి ఓ ఆసనం చేసి కాఫీ తాగొచ్చి మళ్ళీ ఇంకో ఆసనం మధ్యాహ్నం అలా చేయకూడదు కంటిన్యూస్గా చేయాలి చేసినప్పుడు కంటిన్యూస్గా చేయాలి రోజు తర్వాత రోజు రోజు తర్వాత రోజు చాలా కాలం చేయాలి అలాగే ధ్యానం చేసేప్పుడు కూడా ఒక పది నిమిషాలు పొద్దున్న ధ్యానం చేశారు పది నిమిషాలు సాయంకాలం ధ్యానం చేశారు ఆ పది నిమిషాల్లో ఇంక మరేం పెట్టుకోకూడదు పది నిమిషాలు మీరు ధ్యానం చేసినా పదిహేను నిమిషాలు చేసినా ఆ పదిహేను నిమిషాలు మరొకటి ఏం పెట్టుకోకూడదు అగరబత్తి వెలిగించి మ్యూజిక్ ఆన్ చేసి ధ్యానం చేస్తున్నాను అలా మొదలు పెట్టకూడదు అగరబత్తులు మ్యూజిక్లు ఇవన్నీ కట్టు పెట్టేసి కేవలము ఆత్మనిష్టలో ఉండిపోవాలంటే ఈ లోపల ఏదో కాఫీ ప్యాకెట్ లేకపోతే పాల ప్యాకెట్ గుర్తుకొచ్చిందని పరిగెత్తుకొచ్చి మళ్ళీ అలా ఉండకూడదు చేసినంతసేపు ఫిక్స్డ్గా చేయాలి అలా ఎంతకాలం చేయాలి అసలు ఆ ప్రశ్న అనవసరం చేస్తూనే ఉండాలి విడిచిపెట్టకుండా చేస్తూ ఉండాలి అది సతంతం నిత్యష నా షణ్మాసం సంవత్సరం వా నేను ఊహించలేదు భాష్యకర్లు అలా రాస్తారని ఆరు మాసాలా కాదు సంవత్సరమా పోని అది కాదు కింతరిహి మరేమిటండి సంవత్సరం ఆరు మాసాలు కాదు సంవత్సరం కాదంటే మరేమిటి యావజ్జీవం బ్రతికున్నంత వరకు ఇంకేం చేయాలి ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు జగత్తు మృగతృష్ణిక వంటిది ఎండమావుల వంటిది ఏముంది జగత్తు వెనకాల పడేదేముంది ఎండమావులు వెంట పరిగెడితే ఏమిటి ఉపయోగం ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు కోసం ఇక్కడా అక్కడ వెతకమని ఎవడు చెప్పాడు నేను ఆత్మరూపంగా ఈశ్వరుడు హృదయంలో ప్రకాశిస్తుంటే ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడని విన్నారా ఎప్పుడేనాను ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్టతి అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా మరి దాని మాట ఏం చేశారు దాని గురించి ఏం ఆలోచన చేశారు ఈశ్వరుడు కాశీలో ఉన్నాడంటే వాళ్ళంత ఆలోచనలు చేశారు రిజర్వేషన్లు చేశారు టికెట్లు కొన్నారు అక్కడ ఏర్పాట్లు చేశారు రూమ్ రిజర్వేషన్ చేశారు అక్కడ డబ్బులు పోగేశారు ఇంత హడావిడి చేశారు కదా ఈశ్వరుడు హృదయ దేశంలో ఉన్నాడు అన్న దాని గురించి ఏం చేసినట్టు ఏం చేశారు వాట్ డిడ్ యూ డూ అబౌట్ ఇట్ ఏం చేశారు దాని గురించి డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ హై టైమ్ That you దట్ యూ స్టాప్ సెర్చింగ్ ఫర్ ఈశ్వర ఔట్ సైడ్ ఈశ్వరుణ్ణి అవుట్ సైడ్లో అన్వేషిస్తే అది వేదాంతం ఎలా అవుతుంది కర్మకాండం అవుతుంది ఉపాసనాకాండ అవుతుంది వేదాంతము అంటే ఈశ్వరుణ్ణి హృదయంలో ఆత్మరూపంగా తెలుసుకుంటే వేదాంతము Upa ఉపా అంటే దగ్గర ఉపనిషత్ కాబట్టి ఆ డైరెక్షన్లో ఆలోచన చేయాలి కనుక యావజ్జీవం జీవించి ఉన్నంత కాలము దేహము జీవించి ఉన్నంత కాలము నేను హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తాను ఆ ధ్యానం చేయటానికి అవసరమయ్యేటువంటి ఆ ఫోకస్ని క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి శాస్త్రశ్రవణాన్ని మననాన్ని చేస్తాను హోగయా కామ్ మీ పని అయిపోయిందంతే దస్యాహం సులభం దీంట్లో కష్టమేముందండి ఇప్పుడు మానసరోవరం వెళ్ళిరా అన్నారనుకోండి చాలా కష్టపడాలి శనివారం ఆదివారం భగవద్గీత రెండు క్లాసులు విని తర్వాత మిగిలిన రోజుల్లో చక్కగా చదువుకుంటూ అప్పుడప్పుడు ధ్యానం చేసుకోవట కష్టమే ఉంది అయితే మనస్సుకి క్లేజ్ మనస్సుకి ఒక దానికి ఒక సైకాలజీ ఉంది ఇప్పుడు ఒకడేమంటాడంటే ఈ బ్రిటిష్ ఛానల్ అని ఉంటుంది అంటే యూరప్కి బ్రిటిష్కి మధ్యలో కొంత సముద్ర భాగం ఉంటుంది అది ఈదుత అని ఎందుకు ఈదనం ఎందుకు ఎదురవేందుకు దేనికి చాలా చలిగా ఉంటాయి నీళ్లు ఫ్రిజిడ్ వాటర్స్ ఉంటాయి సము దా దాంట్లో అవతలకు వెళ్ళి పని ఉంటే ఇక్కడ రైలు ఎక్కితే అవతలు దిగొచ్చు రైల్లో వెళ్తే చడుగు సముద్రం అడుగు బోట్ ఎక్కితే అవతల దిగొచ్చు విమానం ఎక్కితే అవతలు దిగొచ్చు దాంట్లో గొప్ప ఏముందండి మరి దేంట్లో ఉంది గొప్ప ఈత కొట్టడంలో గొప్ప ఉంది దిస్ ఈజ్ హౌ ఈగో లవ్స్ ఛాలెంజ్ ఈగోకి ఛాలెంజ్ అవసరం ఛాలెంజ్ కావాలి ఈగోకి దట్ ఈజ్ వాట్ ఈగో ఈజ్ ఇట్ లవ్స్ ఛాలెంజ్ అంచేతనం మీరు ఎంత కఠినం అంటే అంత గొప్ప అని ఈగో అలా పైకి వస్తుంది ఎంత కఠినం అంటే అంత పైకి వస్తుంది ఇప్పుడు మనం గోపురం కట్టాలనుకోండి దేవాలయ గోపురం కట్టాలనుకోండి అన్నిటికంటే ఎత్తైన గోపురం మనం కట్టాలి చాలా కష్టం ఉండాలంటే అంచేతనే ఈగోస్ ఛాలెంజ్ ఇటీస్ ఈగోస్ ఛాలెంజ్ ఇది మత మతపరమైన ఈగోస్ ఛాలెంజ్ వరల్డ్లో ఈగో ఛాలెంజెస్ ఉంటాయి సైకిల్ వేసుకుని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వెళ్ళిపోతాను ఎందుకు కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఎక్కేస్తే వెళ్ళిపోవచ్చు కదా కన్యాకుమారిని సైకిల్ వేసుకుని వెళ్ళడం ఏమిటి కానీ మొన్న మార్కెట్కి వెళ్ళినట్టు కాదు కదా వెరీ డిఫికల్ట్ దట్స్ వై దట్స్ వై ఈగోస్ ఛాలెంజ్ అలాగే మాన సరోవర్ ఈగోస్ ఛాలెంజ్ శబరిమల ఈగోస్ ఛాలెంజ్ నాట్ ఆల్వేస్ సో అలా ఉండకూడదని నా అభిప్రాయం నాట్ ఆల్వేస్ లైక్ దాట్ సో ఈగోస్ ఛాలెంజ్ అక్కడికి వెళ్ళాలి సో దిస్ దిస్ ఈజ్ హౌ మైండ్ వర్క్స్ యూ మేక్ ఇట్ డిఫికల్ట్ యూ మేక్ ఇట్ డిఫికల్ట్ నేను సైకాలజీ మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకున్నారో లేదో నేను దాంట్లో ఉండే సైకాలజీ మనోవిజ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను ఒక ఆయనకు అన్నాను మీరు రోజు ఒక ఇరవై నిమిషాలు మీరు ధ్యానం చేయండి అన్న అంటే ఆయన అన్నారు ఇట్ ఈస్ డిఫికల్ట్ అన్నారు అంటే కష్టము అన్నారు నేనన్నాను ఏమిటి కష్టం ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం కష్టం కాదు మీరు దాన్ని కష్టము అని నిర్వచించి కష్టం కాని దానిని కష్టంగా తీర్చిదిద్దారు మీరే తీర్చిదిద్దుకున్నారు కష్టము అనగానే అది మీరు ది మూమెంట్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ డిఫికల్ట్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ యు మేక్ ఇట్ డిఫికల్ట్ బై డిస్క్రైబింగ్ ఇట్ యాస్ డిఫికల్ట్ అది దాంట్లో ఉండే రహస్యం దేవుణ్ణి దుర్లభునిగా మనమే చేసుకున్నాం ఎందుకు తెలియదు చేసుకున్నాము దేవుడు దుర్లభుడు అని వివరించుకుని అని వ్యాఖ్యానించుకుని దేవుణ్ణి దుర్లభుడుగా మనమే చేసుకున్నాం ఏడు కొండలంటే అర్థమేంటి ఏడు కొండలంటే దేహము దేహాభిమానం వదులుకో మమకారం విదిరిపెట్టు ఒక కొండ దేహాభిమానం విదిలిపెట్టు రెండో కొండ ఇంద్రియ భోగాలు విదిరిపెట్టు మూడో కొండ ఒక్కొక్కటొక్క కొండ ఈ కొండలు ఎక్కాలి కానీ ఆ కొండలు ఎక్కితే ఏమైంది ఆ కొండలు ఎక్కి పైకి వెళ్ళి టీవీ నైన్ వాడు ముందు ఏం చెప్పాడో తెలుసిన ఇక్కడ కూడా చాలా గడబిడగా ఉంది ఏమీ సరిగ్గా ఏర్పాట్లు చేయట్లేదు అని చెప్పాడు నీకు ఏమి ఏమి సాధించినట్టు ఏమీ ఏర్పాట్లు నువ్వు వెళ్ళింది దేనికి వాడు ఏర్పాట్ల కోసం ఆ వెళ్తా దేవుడి కోసం వెళ్ళావు మరి వీడి ఏర్పాట్ల గురించి నీకెందుకు అంటే సంథింగ్ సమ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్రెడీ దే వాళ్ళు లఘు దర్శనం అంటారు లఘు దర్శనం అంటే అభిప్రాయం ఏమిటి ఆ నడు నడునే ముందుకు తోస్తారు ఎందుకు తోస్తారో తెలుసిన వీడి వెనక పదివేల మంది నిలబడున్నారు వీడిని తొయ్యకపోతే వీడేం చేస్తాడో తెలిసిన అక్కడే శిలాప్రతిమలా అయిపోతాడు ఓకే నీకు టైం ఇచ్చేసానరా నువ్వు దర్శనం చేసుకో నువ్వు టైం ఇచ్చేసేయండి ఎంతసేపు దర్శనం చేస్తాడు ఒకటిన్నర నిమిషం చేస్తాడు చేసిన వెంటనే కాఫీ తాగాలను గుర్తుకొచ్చి ఇంకా వెళ్ళొస్తానండి అంటే ఒకటిన్నర నిమిషం వీడు నిలబడిపోతే వెనకాల వాళ్ళు ఎప్పటికయ్యాను ఈ దర్శనాలు గంటకి ఎంతమంది అవుతుంది ముప్పై మందిో నలభై మందిో అవుతుంది గంటకి పదివేల మంది ఉన్నారు ఎప్పటికయ్యా నీ దర్శనాలు నేను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనిషికి పది సెకండ్ల ఎక్కువ ఉండకుండా పుష్ చేయమని వాళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళు ఆ పుష్ చేస్తూ ఉంటారు దానికోసమే వాళ్ళకి ఉద్యోగం జీతాలు ఇస్తారు వాళ్ళకి జీతాలు ఇచ్చి దానికోసమే వాళ్ళు ముందుకు తోస్తూ ఉంటారు వీడు బయటకు వచ్చి నన్ను తోసేశారు అంటాడు లేవండి వెనక్కాలు ఉన్నాడు అనుకోండి చూడండి ఎంత ఆలస్యం చేస్తున్నారో ముందుకు నడిపించద్దా అంటాడు వాట్ ఈజ్ ఆల్ దిస్ ఇదంతా కూడా దైవ దర్శనమే హూ టోల్డ్ యూ దేవుణ్ణి దుర్లభం చేసుకున్నది మనమే రియల్లీ మనమే దేవుణ్ణి దుర్లభం చేసుకున్నాము ఈ లోపలుండే కొండల్ని ఎక్కుకుంటూ పోవాలి మనస్సు కొండ బుద్ధి కొండ అహంకారము కొండ అన్ని కొండలని ఎక్కేసి ఆ సప్త భూమికలు ఏడవ భూమిక ఆ శుద్ధ చైతన్య స్వరూపుడిగా జ్ఞానైనా ఆకాశ కల్పేనా ఆకాశ జ్ఞానంగా ఆ అలా నిలిచి ఉండిపోవడం అది కొండ అది ఏడుకొండలవాడు అంటే వాడు ఏడు కొండలవాడు దీన్ని మసుసూదన సరస్వతి ఆరోధ్యాయం టీకలో చక్కగా నిరూపించాడు సప్త భూమికలు వాడు ఏడు కొండలే వాడు కనుక ఆ కొండ అంటే అది శబరి మలై మలయ్ అంటే కొండ అది కొండ అహంకారం అనే కొండని ఎక్కి ఆ కొండను వెనకాల వదిలేసి ముందుకెళ్ళిపోవాలి కాబట్టి మనమే డిఫికల్టీ చేసుకున్నాము మనం ఏం చేసాము దేవుణ్ణి ముందు బయట పెట్టాం లోపల ఉన్న దేవుణ్ణి బయట పెట్టాం బయట పెట్టి చాలా దూరంగా పెట్టాము పెట్టి ఇప్పుడు దూరం అయిపోయాడు దూరం అయిపోయాడని గడబడి చేస్తుంది కాబట్టి తస్యాహం సులభ పాత్ర నైరంతర్యేణ వ్యోమాం స్మరతి ఇత్య ఎవడైతే నన్ను నిరంతరంగా అంటే బ్రేక్ లేకుండగా బ్రేక్ లేకుండగా అంటే అమావాస్య నాడోసారి పున్నడోసారి అలాగా కాకుండా ఏదో ఆరంభంలో అలాగే ఉంటుంది ఏదో పర్వదినం పేరు చెప్పి దేవుణ్ణి స్మరించటం అని ఉన్నా మనం ప్రాథమిక స్థాయి నుంచి చాలా ముందుకు వచ్చేసి నిరంతరము స్మరించుట ఈశ్వరునితోటి నిత్య సంబంధాన్ని పెట్టుకున్నట తస్యోగిన అహంసులభ సుఖేన లభ్య అట్టి యోగికి యోగి అంటే ఫోకస్డ్ పర్సన్ ఆ విధంగా ఫోకస్ అయి ఉన్నవాడు యోగి అంటే ఇంటిగ్రేటెడ్ అండ్ ఫోకస్డ్ పర్సన్ ఎవడైతే ఉంటాడో వాడికి నేను చాలా తేలికగా లభిస్తాను ఆత్మరూపునిగా లభిస్తాను హే పార్థ నిత్యయుక్త సదా సమాహిత చిత్తస్ యోగిన ఎప్పుడూ జాగరూకమైన చిత్తము గలవాడు వాడు యోగి అంటే సమాహిత అంటే ఇంటిగ్రేటెడ్ ఫోకస్డ్ సో ఫోకస్డ్ ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక కామన వచ్చిందనుకోండి ఓ దేవా నాకు ఈ కోరికను తీర్చును అని వచ్చిందనుకోండి వెంటనే దేవుడికి తీర్చడానికి కంగారు ముందు అసలు ఈ కామన ఏమిటి నేను ఈ కామన వెనకాల ఎందుకు పడుతున్నాను నాకు ఈ కామన అవసరమా అని సమాహితంగా ఉండాలి అది సమాహిత అంటే సమాహిత చిత్తస్య మీరు ఎప్పుడైతే ఆ పరిశీలన చేశారో ఆ కామన జారిపోతుంది కామన అనేది అది పరిశీలనని తట్టుకోలేదు ఎందుకో తెలుసినా అజ్ఞానం నుంచి పుడుతుంది ఏది అజ్ఞానం నుంచి పుడుతుందో అది పరిశీలిస్తే పోతుంది విచార అసహిష్ణు అజ్ఞానం అని డెఫినేషనే ఇప్పుడు తాడు చూసి పాము అనుకున్నారనుకోండి అదిగో పాము పాము పామును మీరు వణికిపోవడం ప్రారంభిస్తే దానికి పరిష్కారం లేదు తాడు చూసి పాము అనిపిస్తుంది ఎవరికైనా అనిపించవచ్చు పాము అనిపించిన వెంటనే తమాయించుకునే ఆగు ఒక్కసారి ఎవడలా కదలకుండా ఉంది ఏమిటది పామైతే కొంచెం కదలకుడాలేమో అలా పావనగానే వచ్చి మీద పడి కరిచేయదు కదండీ దానికి కదిలి వచ్చి కలవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఎందుకు అంత కంగారు ఎందుకు ఇంతట్లోకి ప్రాణం పోతుందనే సో కంగారే ఉంది అదేమిటి అలాగే స్థిరంగా ఉంది ఏమిటి రే దీపం తీసుకురంట్రా ఇలాగా వాడేవాడు దీపం తీసుకొస్తాడు అలా దానికేసే చూడు కంగారు పడకు దానికేసే చూడు ఒకవేళ అది కదిలితే నువ్వు పారిపోవచ్చు కంగారే ఉంది అది కదిలిదాకా ఆగు వాచిట్ ఈ దీపం వచ్చి పట్టుకొచ్చా ఓ పరిశీలనలో అంత మహిమ ఉన్నది దాన్ని సమాధానము అంటారు సమాధానము అనే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి అలా పరిశీలిస్తూ ఉండాలి భయం వేసింది అనుకోండి భయం భయం ఏమిటి భయం దేనికి భయం ఏమవుతుంది వాట్ విల్ హ్యాపన్ అంటే వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయేమో అని భయం ఓకే క్రితం వేసవికాలం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా అప్పుడు ఏమైంది ఏవో కొంచెం ఇబ్బంది పడ్డాము ఇబ్బంది అయిపోయింది కదా అలాగే ఏడాది మేనేజ్ చేద్దాం లేకపోతే ఏవో కొంచెం చిన్న చిన్న అరేంజ్మెంట్లు చేసుకుని ప్రిపేర్ అవుదాం దీనికోసం భయపడితో కూర్చుంటే ఏమైంది అని వాచ్ చేశారనుకోండి భయం అవుతుంది అనుకోండి నేను సిల్లీ దృష్టాంతం ఇచ్చాను ఏ ఏదైనా సరే దేనికి భయం సపోజ్ ఒంటరిగా ఉన్నారనుకోండి భయం వేసింది దేనికి భయం అక్కడ నీడ కింద ఉంది నీడ నీడలా ఉందంటే నీడే అయి ఉంటుంది నీడే అవుతుంది ఒకసారి జాగ్రత్తగా పరిశీలించు కాదు అదేదో పిశాచం పిశాచమే అనుకో పిశాచమే అనుకో పిశాచము కూడా జీవుడే కదా నేను ఒక జీవుణ్ణి పిశాచం ఇంకో జీవుడు ఏమండ మంచిది దీంట్లో చెడిపోయిదే ఉంది కాదు చంపేస్తున్నావు ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా ఇంతసేపు ఉండదండి ఆ పిశాచం మీ మనస్సే పిశాచం అంతసేపు ఉండదు మీరు దాన్ని పరిశీలించే పడిగా అది కరిగే అవతలిగిపోతుంది దీన్ని సమాహిత చిత్తస్యే అంటారు సపోజ్ ఓ నమ శివాయ ఓ నమ శివాయ అని ధ్యానం చేస్తున్నాను అనుకోండి మనస్సు ఎక్కడికో పారిపోయింది ఎక్కడికి పారిపోయింది ఎక్కడికి పారిపోయింది అంటే వాడు ఎవడో ఏదో ఇవ్వాలి దాని మీద పారిపోయింది ఓహో అంటే మనస్సులో ఈ విధమైన రాగము అధికముగా గలదు అని స్పష్టమవుతోంది కదా ఓకే నాకు తెలిసింది దీని రహస్యం మన మనస్సులో ఈ విధమైన రాగము అధికముగా ఉన్నది అని తెలిసింది తెలిస్తే ఆ రాగము శిథిలమైపోతుంది తొలగిపోతుంది సమాహిత చిత్తస్య మీరు ఇక్కడ ఒక ఒక సందేశము గలదు ఏమిటంటే ఆ సందేశము మీరు మీ మనస్సుని పరిశీలిస్తూ ఉండాలి వాచ్ చేస్తూ ఉండాలి వాచ్ఫుల్నెస్ అంటే ఏమీ మనస్సుని తిట్టద్దు మనస్సుని నొక్కేసి ప్రయత్నం చేయొద్దు దాన్ని అలాగా ప్రేమగా వాచ్ చేస్తూ ఉండాలి దట్ వాచ్నెస్ ఈజ్ వెరీ అసెన్షియల్ మనస్సుకి వాచ్ఫుల్నెస్ ఉండాలి నిరంతరము మనస్సుని వాచ్ చేస్తూ ఉండడము అది ఒక సందేశం ప్లీజ్ టేక్ దట్ మెసేజ్ సమాహితిత్తోిన వాడు యోగంటే ఎత ఏం అత అనయేతన్ మి సదా సమాహి భవే యత ఏం అత ఇది ఇలా ఉంది కాబట్టి అని అర్థం దానికి ఎత ఏం అత ఇది ఇలా ఉంది కాబట్టి అంటే ఏమిటర్థం అంటే దేవుడు నీ హృదయంలో అంత సులభంగా లభ్యమవుతున్నాడు కాబట్టి హే పార్థ అర్జున నీవు చేయాల్సిందల్లా అనన్యచేత సన్ మనస్సులో పిచి పిచ్చి కామనలు పెట్టుకోకు ద్వైతం పెట్టుకోకు ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడని తెలుసుకో అనన్యచేత సన్ మయీ సదా సమాహితో భవేత్ ఈశ్వరుడు అనైనా నిత్యము నిరంతరము ఏకాగ్ర చిత్తము కలిగి ఉండవలేను ఏకాగ్ర అంటే మళ్ళీ మీకు కష్టం అనిపించవచ్చు సమాహిత చిత్తము కలిగి ఉండవలేను కాన్సన్ట్రేట్ అంటే కష్టం ఫోకస్ అంటే కష్టం వాచ్ కష్టమైంది వాచ్ చేయి కష్టమైంది ఫోకస్ చేయి కాన్సన్ట్రేట్ చేయి అంటే కష్టం ఇప్పుడు దీన్ని దీని మీద మనస్సుని కాన్సన్ట్రేట్ చేయి అంటే కష్టం ఎదురుకుండా ఏ ఉంటే దాన్ని వాచ్ చేయి జస్ట్ బి వాచ్ఫుల్ అంటే కష్టం లేదు కాబట్టి ఆ విధంగా ఆ సమాధానము దాని వేదాంత మెడిటేషన్ అంటారు చాలా సరళము చాలా తేలిక ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని దృఢంగా తెలుసుకుని విశ్వసించడం కాదు తెలుసుకుని మనం ఈ మార్గంలో ముందుకు అడుగు వేసినట్లయితే ఈశ్వరుడు చాలా సులభుడు మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే